ముందు మంచి మాట వేయి ఓటమూలనైనా ఓర్చుకొని పట్టు వదలకుండా ప్రయత్నించినప్పుడే సద్కుణాలను తీన సంపత్తిని సమకూర్చుకోగలం మంచి మాట విన్నారుగా ఫ్రెండ్స్ ఇప్పుడు మానవ అభివృద్ధి సూచిక అనే అంశంపై డాక్టర్ జి ఆంజనేయుల గారితో పరిచయం ఉంటుంది రెండవ ప్రపంచ యుద్దానంతరం ప్రపంచ దేశాలన్నీ కూడా అభివృద్ది వైపు పయనిస్తున్నాయి చాలా వరకు దేశాలన్నీ కూడా యుద్ద వాతావరణం నుంచి బయటకొచ్చి అభివృద్దిగా దిశగా పయనిస్తున్నాయి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ మార్కెట్ రిఫార్మ్స్ అవన్నీ మొదలవ్వడం ప్రపంచం అంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్ గా మారిపోతున్నటువంటి ఈ తరుణంలో ప్రపంచ దేశాలన్నీ వాటి వాటి పరిస్థితులన్నింటినీ కూడా మిగతా కొన్ని కొన్ని డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వాటిని కూడా పక్కన పెట్టి అన్ని కూడా ముందుకి సాగిపోతున్నాయి అభివృద్ధి దిశగా మరి ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి అయితే మానవుడి అభివృద్ధి ఎలా ఉండాలి మరి అలా ఉండేటటువంటి అభివృద్ధికి కొలమానం ఏంటి ఏ రకంగా ఏ ప్రమాణాల ఆధారంగా ఇవన్నీ వీటిని కొలవచ్చు అని చెప్పి గత పాతిక సంవత్సరాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి సూచీని తయారు చేసింది దాని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పి కూడా పేరు పెట్టడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ట్వంటీ ఇయర్స్ పూర్తి చేసుకున్నటువంటి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి ఆ వివరాలు మనతో చెప్పడానికి డాక్టర్ జి ఆంజనేయులు గారు మన స్టూడియోస్ లో ఉన్నారు ఈయన ముఖ్యంగా ఈ హ్యూమన్ రైట్స్ వాటిని ఎడ్యుకేషనల్ వాల్యూస్ వాటిని ప్రాపిగేట్ చేయడంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు నమస్కారం అండి నమస్కారం అండి మరి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ అనే మాటని చాలా విస్తృతమైనటువంటిది డెలప్మెంట్ అంటే ఎలా చేయాలి డెవలప్మెంట్ ఆర్థికమా సామాజికమా లేకపోతే సాహిత్య పరంగాన సంగీత పరంగానా ఏ రకంగా ఒక రేస్ తాలిక డెవలప్మెంట్ నిర్ణయించాలనేది చర్చ ఎప్పటి నుంచి జరుగుతోందండి మరి ఐక్యరాజ్య సమితి వీటన్నిటిని క్రోడీకరించి ఏ విధి విధానాలతో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని మానవ అభివృద్ధి సూచిని తయారు చేసింది చెప్పండి మానవ అభివృద్ధి అనేది మనం గతంలో కేవలం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిగా తినటానికి తిండి ఉండటానికి నివాసం ఒక ఆర్థిక పరమైనటువంటి అంశంగానే అభివృద్ధి అనేది ఇన్నాళ్లు కూడా పరిగణించబడింది ప్రధానంగా ప్రజలు ఇవాళ చూసినట్లయితే కేవలం ఆర్థిక అభివృద్ధి కాకుండా మానవ జీవితం యొక్క విలువలు నాణ్యత దాన్నే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంట అందువల్ల ప్రధానంగా ప్రజలకు వాళ్ళకు అవకాశాలు పెరగటం అట్లాగే ఉన్నటువంటి అవకాశాల్లో వాళ్ళు ఛాయిస్ గా నిర్ణయాత్మకంగా ఉండేటువంటి అవకాశం కలగటం ఇది ప్రధానమైనటువంటి తేడా అండి ఆర్థికాభివృద్ధికి మానవాభివృద్దికి తేడా చూస్తే కేవలం ఆదాయంలో అభివృద్ధి ఆర్థికాభివృద్ధి కాని మానవాభివృద్ది అలాంటిది కాదు నాణ్యమైనటువంటి జీవితం విలువైనటువంటి జీవితం ఇప్పుడు కేవలం ఆహార పదార్థాలే కాకుండా వెల్బీయింగ్ అంటాం అంటే సంగీతం సాహిత్యం జీవితంలో విలువైనటువంటి విషయాలు అంటే సుఖంగా ఉండేటువంటి జీవనం ఆనందంగా ఉండేటువంటి జీవనం ఇప్పుడు ఇంతకాలంగా మనం అనుకునే ఆర్థిక అభివృద్ధి అది అభివృద్ధికి ఒక మార్గం అంతే తప్ప అది అంత్యమ లక్ష్యం మాత్రం కాదు అంత్యమ లక్ష్యంగా మానవాభివృద్ది అంటే సుఖమైనటువంటి జీవితం సంతోషమైన జీవితం సంపూర్ణత్వం దాన్ని మనం సమగ్రత్వం అంటాం శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆర్థిక అట్లాగే ఇంటలెక్చువల్ స్పిరిచువల్ అన్ని రంగాల్లో ఉండేటువంటి అభివృద్ధిని దాన్ని మానవాభివృద్ధిగా మనం పరిగణిస్తాం మరి ఇన్ని సూచీల ఇవన్నీ కూడా సమ్మిళితమైనటువంటి డెవలప్మెంట్ ని మానవాభివృద్ధి సూచీలోకి తీసుకుంటారని చెప్పారు మరి వీటికి పారామీటర్స్ ఏంటి ఒక్కొక్క దేశం ఒక్కొక్క స్టాండర్డ్ లో ఉంటుంది ఇప్పుడు నీ కల్చర్ గొప్పదా నా కల్చర్ గొప్పదా అంటే ప్రపంచంలో ఉండేటటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతులు ఎవరి సంస్కృతి వాళ్ళకే గొప్పది ఎవరి డెవలప్మెంట్ గాని ఎవరి విధి వాళ్ళకే ఉంటాయి వీటన్నిటిని మళ్లీ క్రోడీకరించి కలబోసి ఒక కామన్ ఇండెక్స్ తయారు చేయాలంటే దానికి కొన్ని విధి విధానాలు కూడా రూపొందించుకొని ఉండాలి కదా అవునండి ఐక్యరాజ్య సమితి ఎప్పుడైతే ప్రపంచ దేశాలన్ని కూడా సభ్యులుగా ఉంటూ ప్రపంచ దేశాల యొక్క అభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితి పాటు వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై నుంచి మానవాభివృద్ధి నివేదికనిస్తూ ఉన్నారు ఆ మొట్టమొదటి నివేదిక ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒక ఎజెండాగా ఒక ప్రధానమైనటువంటి జయాన్ని చెప్పారు ప్రజలే నిజమైనటువంటి దేశ సంపద ఆర్థికమైన వనరులు సహజమైనటువంటి వనరులు ఉత్పాదకతకి పాటుపడేటువంటి వనరులే కాకుండా ప్రజలే నిజమైనటువంటి దేశ సంపద అందుకోసమే ఈ మానవాభివృద్ధి సూచి ఇది మానవాభివృద్ధి నివేదిక ఇవ్వటానికి ప్రధానమైనటువంటి అంశం ఈ సూచి అంటే ఇండెక్స్ అనమాట వ్యక్తులు సమాజాల యొక్క బాగోగుల్ని సూచించేటువంటి గణానిక ప్రమాణాలు అంటాం దీనిలో సాంఘికంగా ఆర్థికంగా మానసికంగా మన కళ్ళకు కట్టినట్టుగా ఈ స్థితిగతులన్నీ కూడా కనపడతాయి ఆ ఇండెక్స్ గమనించినట్టు అంటే ఒక దేశం యొక్క సామాజిక స్థాయి అంచనా విధాన పరమైనటువంటి అంశాలను మదింపు చేయాలన్నా సరే మీ చాలా ప్రధానం మీరు ఈ హ్యూమన్ డెవలప్మెంట్ మానవా అభివృద్ధిలో ఎలా తెలుస్తుంది ఈ సూచీల ద్వారానే మనం దాన్ని తెలుసుకోటానికి అవకాశం ఉంటుంది అట్లా ఎలా నిర్ణయం చేస్తారన్నారు ఇది మానవాభివృద్ధి ఆ సూచి ఎలా నిర్ణయం చేస్తారంటే ప్రధానంగా మూడు విషయాలను గమనిస్తారండి అవేంటంటే అవన్నీ కూడా మదింపు చేస్తారు అవేంటంటే ఆరోగ్యవంతమైనటువంటి ఆయుష్ ప్రమాణం కేవలం వయస్సు ఎక్కువగా ఉండటం ఎక్కువ కాలం జీవించటం కాదు అది కూడా ఆరోగ్యవంతంగా సుఖవంతంగా ఉండేటువంటి ఆయుష్ ప్రమాణం మొదటిదండి అట్లాగే విజ్ఞాన స్థాయి విద్యా స్థాయి కేవలం ఆయుర్దాయం వల్ల కాకుండా జ్ఞాన సముపార్జన అప్పుడే మనిషి సుఖవంతంగా ఉండగలుగుతాడు అది రెండవ అంశంగా పరిగణలో తీసుకుంటారు సరాసరి విద్యా సంవత్సరాలు వయోజన విద్య ఎలా ఉంది ప్రాథమిక విద్యా సౌకర్యాలు ఎలా ఉన్నాయి అసలు విద్యాభ్యాస కాలం అంటాను దాన్ని ఆ బడికి వెళ్లేటువంటి సమయాలు ఇది రెండవదండి ఇక ఆ తర్వాత జీవన ప్రమాణం ఇవన్నీతో పాటు తలసరి ఆదాయం ఉండాలి కదా ఇప్పుడు ఆరోగ్యం బాగా ఉండేట్టు చూసుకోవాలన్నా విద్యా సౌకర్యాలు పొందాలన్నా తలసరి ఆదాయం ఉండాలి అందువల్ల ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సూచి అనేది నిర్ణయం చేయబడుతుంది ఆయుర్దాయం అట్లాగే విద్య జీవన ప్రమాణం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటాం ఇవన్నీ ప్రధానమైనటువంటి అంశాలు అయితే మరి వీటిని ఎవరు తయారు చేస్తారు మరి ఐక్యరాజ్య సమితిలో ఏ విభాగం దీన్ని టేకప్ చేస్తుంది దానికి ఎవరు ఎవరిని నియమించారు అందులో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారు ఈ ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల యొక్క సలహా సంఘం లాంటిది భారతదేశానికి దానిలో సభ్యత్వ ఉన్నది అంటే వాళ్ళు సూచించినటువంటి మనం అనుసరిస్తాం అందువల్ల ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆ నివేదిక ఇచ్చేటువంటి ఐక్యరాజ్య సమితి రెండు వేల పది నుంచి ఇప్పుడు మనకున్నటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ నివేదికలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనం ఆచరిస్తున్నది అమలులో ఉన్నటువంటిది ఆ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే దాన్ని రెండు విభాగం ఐక్యరాజ్య సమితిలో అభివృద్ది కార్యాచరణ విభాగం ఒకటి ఉంటుంది దాన్ని ఈఎన్డిపి అంటాం యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది నవంబర్ నాలుగు రెండు వేల పదిలో మొదటిసారిగా ప్రచురించారు దీనికి ఆర్థిక శాస్త్రవేత్తలు గణాంక శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేసి ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల యొక్క స్థితిగతులు గమనించి వాళ్ల యొక్క వనరులు అక్కడి ప్రజలు ఇవన్నీ కూడా గమనించి ముఖ్యంగా మనకి నోబెల్ బహుమతి గ్రహీత మన భారతదేశ ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి అమర్ షా సేన్ గారు అట్లాగే మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ దేశ ఆర్థిక శాస్త్రవేత్త మెహబూబ్ అల్ హక్ గారు ఇంకా ఎంతో మంది నిపుణులు వీళ్ళంతా కలిసి ఈ ఇండెక్స్ అనేటువంటి దాని సూచి అనేటువంటి నిర్ణయం చేయడం జరిగింది ఇది చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మొదటగా మూడు రకాలైనటువంటి ఇండెక్స్ తయారు చేశారండి దాన్ని ఏమంటారంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ ఆయుష్ ప్రమాణ సూచి ఒకటి అట్లా ఇందాక మనం అనుకున్నట్టు మూడు అంశాలు ఉన్నాయి కదా దానిలో రెండోది విద్యా సూచి ఎడ్యుకేషన్ ఇండెక్స్ ఇక తర్వాత మూడోది ఇన్కమ్ ఇండెక్స్ ఆదాయ సూచి ఈ మూడు సూచీలని ఆధారంగా తీసుకుని వాటికి జామెట్రిక్ మీను గట్టి సరాసరాల ఆధారంగా ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది ఇంకొక మాట యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ల ప్రత్యేకంగా దీనికోసం యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ నివేదిక ఐక్యరాజ్య సమితి అభివృద్ధి నివేదిక తయారు చేయడం కోసం కూడా ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారండి దీనిలో ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు ఆర్థిక శాస్త్రవేత్తలు గణాంక శాస్త్రవేత్తలు రాజకీయ శాస్త్రవేత్తలు అందరూ వారి యొక్క మేధస్సులంతా ఉపయోగించి ఈ సూచీలను తయారు చేయటం అదంతా కూడా రూపొందించారండి అయితే మరి ఈ రకంగా తయారు చేయబడిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మన దేశ స్థానం ప్రపంచ దేశాల ఎక్కడెక్కడ ఏండి ఇటీవల మనకు డిసెంబర్ పదిహేనో తారీఖు మొన్న రెండు డిసెంబర్ పదిహేను నివేదిక వాళ్ళు విడుదల చేశారు రెండు సంవత్సరానికి సంబంధించింది ఆ విశ్వ మానవాభివృద్ధి సూచిక ప్రకారం మన దేశాన్ని మనం పరిశీలించినట్టు అయితే మనం నూట ముప్పై స్థానంలో ఉన్నాం మొత్తం ఉన్నటువంటి దేశాలు నూట ఎనభై ఎనిమిది ఆ సూచి తయారు తర్వాత దానిలో ఉన్నటువంటిది ఇప్పుడు అంతకుముందు సంవత్సరం ఉందనుకోండి నూట ఒక స్థానం ముందుకొచ్చాం అభివృద్ధి సూచికలో పురోగతిని సాధించాం మనం అట్లాగే రెండు తో పోలి చూసినట్టు ఆరు స్థానాల ముందుకొచ్చాం ఏదైనా ప్రపంచంలో ఉన్నటువంటి నూట ఎనభై ఎనిమిదిలో మనం నూట ముప్పై స్థానంలో ఉన్నాం కాబట్టి ఎంత అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా కొంత వెనుకబడ్డట్టుగా మనం భావన చేయాలి ప్రపంచంలో చూస్తే ప్రథమ స్థానంలో నార్వే దేశం అట్లాగే ద్వితీయ స్థానంలో ఆస్ట్రేలియా తృతీయ స్థానం స్విట్జర్లాండ్ డెన్మార్క్ చిన్న చిన్న దేశాలు కూడా బాగా ఇండెక్స్ లో ముందుగా ఉండటం అనేది మనం గమనార్హమైనటువంటి విషయం అట్లాగే మీరన్నట్టు మన భారతదేశ పరిస్థితి మనకున్నటువంటి ఇరుగు దేశాలతో చూసినట్టు మనం నూట స్థానంలో ఉంటే మన పక్కన ఉన్న బంగ్లాదేశం నూట స్థానం అట్లాగే పాకిస్తాన్ దేశం నూట స్థానం ఇట్లా మన దేశ పరిస్థితి అభివృద్ధి పదంగా వెళ్తున్నది అంత ముందు నుంచి కూడా ముందుకు జరుగుతూ ఉన్నాం ఆయన కొంతవరకు వెనకబడిందనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఈ కొన్ని కొన్ని దేశాలు లైక్ మీరు చెప్పిన నార్వే గానీ ఆస్ట్రేలియా అంటే వాటి ఆస్ట్రేలియా కొంచెం పెద్ద దేశం ఖచ్చితంగా కానీ నార్వే డెన్మార్క్ స్విట్జర్లాండ్ ఇవన్నీ కూడా చాలా చిన్న దేశాలు వాటి అంటే భౌగోళిక పరిస్థితులు గాని లేకపోతే వాటి సైజ్ పరిమాణంలో అవి చిన్న దేశాలు అవటం వల్ల చక్కటి డెమోక్రసీ అవన్నీ ఉండటం వల్ల వాటి వల్ల అవి ఎక్కువ సాధించగలుగుతున్నాయా భారతదేశము భౌగోళికంగా చాలా పరిమాణంలో పెద్ద దేశం కదా అందుకని దాన్ని బట్టి కూడా ఈ డెవలప్మెంట్ ఇండెక్స్ అవీ కూడా మనకి అంత పెద్ద పరిమాణంలో అంతమంది హ్యూజ్ పాపులేషన్ ఒకటి మోర్ దాన్ హండ్రెడ్ కరోడ్స్ వన్ కోర్స్ వరకు మన ఉండడం వల్ల దాని ప్రభావం కూడా ముఖ్యంగా ఈ డెవలప్మెంట్ ఇండెక్స్ పైన పడుతుందా తప్పకుండా సో ఒక దేశంలో అభివృద్ధి సూచి మనం నిర్ణయం అక్కడ ఉండేటువంటి భౌగోళిక పరిస్థితులు అక్కడ ఉండేటువంటి జనాభా అక్కడ వాళ్లకి సహజంగా ప్రకృతి సిద్దంగా ఉన్నటువంటి వనరులు ఇవన్నీ తప్పకుండా దాని ప్రభావం చూపిస్తాయండి ఇప్పుడు ఈ సూచి మనం అనుకున్నాం కదా దీన్ని సున్నా నుంచి ఒకటి వరకు బదింపు చేస్తారు మరి ఇలా ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు ఉదాహరణ మన దేశం యొక్క సూచి స్కోర్ ఉంటుంది అది సున్నా అంటే ఆ స్థానాన్ని నిర్ణయం ఈ స్కోర్ ఉంటుంది ఇది మనం ప్రపంచంలో ఉన్నటువంటి మత్స్య దేశాలు సరాసరి ఆ పాయింట్ ఉన్నదండి కాబట్టి మీరు ఆ సూచి స్థానం ఆ స్కోర్ నిర్ణయం జరిగేటప్పుడు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అంశాలు ఉంటాయి ఆ దేశ భౌగోళిక పరిస్థితి అక్కడ ఉండేటువంటి వనరులు అక్కడ ఉండేటువంటి వాతావరణం ప్రపంచం కూడా ఒకే రకంగా ఉండదు కదా ప్రపంచంలో భిన్న ప్రదేశాలలో భిన్న రకాలైనటువంటి భౌగోళిక స్థితులు ఉంటాయి వాతావరణంలో చాలా మార్పు ఉంటుంది ఒక చోట విపరీతమైనటువంటి చలి ఉంటుంది మరో చోట విపరీతమైన వేడి ఉంటుంది ఒక చోట భూమిలో విపరీతమైనటువంటి వనరులు ఉంటాయి మరొక చోట పెట్రోలియం లాంటి వనరులు ఉంటాయి కొన్ని దేశాల్లో అసలు ఉండవు జల వనరులు కూడా మంచి నీళ్లు కూడా మనం అనుకున్నంతగా ఉండదు అందువల్ల మీరు ప్రతి విషయం కూడా ఆ సూచీ మీద ప్రభావాన్ని తప్పనిసరిగా ఉంటుంది అయినా వాటిని అధిగమించి మనం చేసేటువంటి కృషి వల్ల పెట్టుబడుల వల్ల ఒక రకమైనటువంటి అవినీతి తొలగించుకోవడం ద్వారా దేశాన్ని ఆ సూచి స్థాయిని మనం పెంచుకోవచ్చండి అయితే మరి లేటెస్ట్ గా విడుదలైనటువంటి ఈ నివేదికలో రెండు వేల పదిహేను సంవత్సరం డిసెంబర్ లో మనకి రెండు వేల పద్నాలుగు నివేదిక ఇచ్చారని చెప్తున్నారు కదా మీరు ఆ నివేదిక ప్రకారం మన ముఖ్యంగా మన ప్రమాణాలు ఆయు గాని విద్యా ప్రమాణాలు గాని జీవన ప్రమాణం గాని అవన్నీ ఎలా ఉన్నాయి ఇటీవల మనకి రెండు సంవత్సరం చివరిలో జారీ చేసినటువంటి నివేదిక చూసినట్లయితే మన దేశ పరిస్థితి కొంత పురోగతిలో కనబడుతుంది ఉదాహరణకి ఆయు ఉందనుకోండి అది రెండు వేల పద్నాలుగులో సరాసరి జీవిత కాలం అరవై ఎనిమిది సంవత్సరాలుగా ఉంది మన దేశంలో అంటే ఆయుష్ ప్రమాణం అరవై సంవత్సరాలు ఇదే గనక రెండు వేల ఐదులో సంవత్సరాలే మీరన్నట్టుగా ఈ ఆయుష్ విషయంలో ఆరోగ్యవంతమైనటువంటిది అది ఇంకా మదింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇదే చూసినట్టయితే చైనా దేశంలో డెబ్బై సంవత్సరాలు వాళ్ళ యొక్క సరాసరి ఆయు ప్రమాణం బ్రెజిల్ దేశంలో డెబ్బై సంవత్సరాలు ఇట్లా ప్రపంచంలో మన దేశానికి సంబంధించినటువంటి వివరం ఇది ముఖ్యంగా మనకు ఈ ప్రదేశాలు వైద్య సౌకర్యాలు అనండి ఉండేటువంటి అజ్ఞానం ఇక్కడ ఉండేటువంటి అవిద్య వీటి వల్ల కూడా ఈ ఆయు ప్రమాణం కొంత తక్కువగా కనపడుతుంది ఇక అట్లాగే ఉండేటువంటి రెండవది విద్యాభ్యసన కాలం మన దేశంలో చూస్తూనే ఉన్నాం కదా ఇప్పటికీ పాఠశాలకి వెళ్లాలంటే వెనకాడేవాడు విద్య వల్ల ప్రయోజనం లేదనుకునేవాళ్ళు అందువల్ల విద్యాభ్యాస కాలం విద్యా జ్ఞానం విద్యాభ్యాసంతో పాటు విద్య వల్ల చూస్తూనే ఉన్నారు కదా మీరు పేపర్లలో వస్తూ ఉంటుంది అనేక విశ్వవిద్యాలయాల్లో కూడా నాణ్యమైనటువంటి విద్య లేదంటూ అందువల్ల ఏదైనా ఐదు సంవత్సరాలు ఇది గతంలో చూసినట్లయితే నాలుగు పురోగతి కనబడుతూనే ఉన్నది అయినా విద్యా సౌకర్యాలు ఇప్పటికీ కూడా పెద్దగా అందరికీ అందుబాటులో లేనట్టుగానే ఉన్న పరిస్థితి ఎంతో ఎక్కువ లో విద్యా ప్రమాణాలు ఉన్న దేశాలు అనేకం ఉన్నాయి అందుకే కదా మన దేశం నుంచి కూడా అనేక దేశాలకు వెళ్లి చదువుకోవటం కూడా జరుగుతున్నది ఇక జీవన ప్రమాణం చూసినట్టు గతంలో కంటే ఇప్పుడు ఎంతో అభివృద్ధి చూస్తాం రెండు వేల నాటికి అంటే ఒక దశాబ్ద కాలంగా గమనించినట్టయితే మనం డాలర్ల లెక్కలో గమనిస్తే మూడు డాలర్ల నుండి ఐదు డాలర్లకు ఇది అంతర్జాతీయంగా గమనించినటువంటి జీవన ప్రమాణంలో చాలా మార్పులు ఉన్నాయి అనేక రకాలైనటువంటి సాంకేతిక ప్రగతి ఇప్పుడు అట్లాగే ఫోన్లు అనండి టీవీలు అనండి అట్లాగే రవాణా సౌకర్యాలు ప్రతి దానిలో కూడా జీవన ప్రమాణం ఎంతగానో అభివృద్ధి చెందింది మన దేశ పరిస్థితుల్లో అయితే మరి ఆంజనేయులు గారు డెవలప్మెంట్ అభివృద్ధి అంటే నిజంగా మీరు అన్నట్టుగా ఇళ్లు వాకళ్ళు పెరిగాయి టీవీలు తర్వాత వాహనాల సంఖ్య పెరగడం సెల్ ఫోన్స్ ఇవన్నీ ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి ఇటీవల కాలంలో అందరూ కూడా ఎక్కువ భయపెడుతున్న విషయం ఆందోళన చెందుతున్న విషయం ఏంటంటే మానవుడి అభివృద్ధి భవిష్యత్తులో మానవుడి వినాశనానికే దారితీసేటట్లుగా ఉంది కదా లైక్ రేడియేషన్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది ఎన్వైరాన్మెంటల్ పర్యావరణ పాల్యూషన్ చాలా ఎక్కువైపోతుంది మరి ఈ నేపథ్యంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి అనేది కూడా ప్రపంచ ఆర్థికవేత్తలు గానీ పర్యావరణ గాని చాలా ఎక్కువగా కోరుకుంటున్నారు అభివృద్ధి ఉండాలి గాని మన భవిష్యత్తులో మన వినాశనానికి అది కారణం కాకూడదు అంటున్నారు కదా మరి ఇటువంటి సుస్థిరాభివృద్ధి విషయంలో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవ అభివృద్ధి సూచి ఏం చెప్తోంది మనం ఎక్కడున్నాం ఆ స్థానంలో అభివృద్ధి దిశలో ప్రయాణం చేసేటప్పుడు మనం తీసుకునేటువంటి చర్యల వల్ల నష్టాలు కూడా ఉంటాయి ప్రపంచంలో ఉండేటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇటు ఉగ్రవాదం పెరుగుతుంది అట్లాగే ఆర్థిక అసమానతలు మళ్లీ వస్తూ ఉంటాయి ఇది డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి అంశం అందుకోసమే దీన్ని ఏమన్నారంటే మన వాళ్ళు సుస్థిరాభివృద్ది ఈ రెండు వేల పదిహేను నుంచి ప్రపంచ వ్యాప్తంగా గతంలో లాగా కేవలం అభివృద్ధి కాకుండా సుస్థిరమైనటువంటి అభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా నష్ట లేకుండా ఏ చర్యలు తీసుకోవాలి వచ్చేటువంటి ఇబ్బందులు మనం ఏ రకంగా అధిగమించాలి కొంత వినాశనం కూడా ఉంటుంది సాంకేతిక ప్రగతి ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తున్న ఈ ఫేస్బుక్ లు ఇలాంటి వాటి వల్ల కూడా ఎన్నో నష్టాలు ఉన్నట్టుగా మనం తెలుసుకుంటూ ఉంటాం ఆ సాంకేతిక ప్రగతి ఆర్థిక అభివృద్ధి ఎప్పుడైతే ఉంటుందో ఈ రెండో అంశం కూడా కనబడుతుంది ఒక రకమైనటువంటి ఉగ్రవాదాలండి లేకపోతే ప్రజల్లో ఉండేటువంటి కష్టాలు ఇవన్నీ కూడా అయినా సరే దానికోసమే మన వాళ్ళు చేయాలి సుస్థిరాభివృద్ధి అందువల్ల ప్రపంచ దేశాలన్నీ కలిసి మిలీనియం డెవలప్మెంట్ గుల్స్ అని ఏర్పాటు చేసుకున్నారు ఈ సహస్రాభివృద్ది లక్ష్యాలంటూ పదిహేడు రకాలైన సుస్థిరాభివృద్ది లక్ష్యాలు సుస్థిరాభివృద్ధి అంటేనే మీరు అన్నటువంటి నెగటివ్ మీరన్నటువంటి అవరోతమైనటువంటి విషయాలు లేకుండా అభివృద్ది జరగటం దానికి తగినట్టుగానే చర్యలు తీసుకోవటం ఎప్పటికప్పుడు వాటిని కూడా నియంత్రణలో ఉంచుకుంటూ ఆ నష్టాలు చెడును తొలగించుకుంటూ ముందుకు వెళ్లటమే సస్టైనబుల్ డెవలప్మెంట్ అందుకే స్థిరాభివృద్ది ది చూసినట్టు అయితే అన్ని విషయాలు ప్రధానంగా అంతకు ముందున్నటువంటి వాటి కంటే కూడా మిలేనియం డెవలప్మెంట్ గోల్స్ అవన్నీ అయిన తర్వాత తొమ్మిది రకాలైనటువంటి పర్యావరణ విషయాలు కూడా దీనిలో పొందుపరచడం జరిగిందండి అంతకుముందున్నటువంటి ఆ ఎనిమిది అంశాలు ఉన్నాయి మనకి సహస్రాభివృద్ధి అభివృద్ధి లక్ష్యాలుగా అందుకోసమే వాటి వల్ల వచ్చినటువంటి నష్టాలు కష్టాలు వాటిని తొలగించుకోవటం కోసం ప్రత్యేకంగా మళ్లీ తొమ్మిది అంశాలను దీనిలో ఏర్పాటు చేసుకున్నాం ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో త్రాగునీరు అలాగే పారిశుధ్యం అధునాతన శక్తి వనరులు సమర్థవంతంగా సుస్థిరంగా వాడటం ఎప్పుడైతే సమర్థవంతంగా సుస్థిరంగా అన్నామో ఆ నష్టాలన్నీ కూడా తొలగించుకునే ప్రయత్నం జరుగుతుంది అట్లాగే సంపూర్ణమైన ఉపాధి కల్పన ఈ ఉపాధి కల్పన సంపూర్ణంగా ఎప్పుడైతే ఉంటుందో ఆ చెడు మార్గాల్లోకి తప్పుడు మార్గాల్లోకి వెళ్లేటువంటి యువత అందుకే ఈ మిలేనియం డెవలప్మెంట్ గోల్స్ గానే ఉండి అట్లాగే మానవాభివృద్దిలో యువత ఎక్కువగా భాగస్వామ్యాన్ని చెందాలని ప్రపంచ దేశాలన్నీ కూడా అంగీకరించి వాటి యొక్క మొట్టమొదటి చేయాలో చెప్పినప్పుడే యువతని ఈ ప్రపంచ దేశాల యొక్క భాగస్వాములుగా చేయటం అట్లాగే ఇంకా పర్యావరణానికి అనుకూలంగా రక్షణ చర్యలు ఆ ఆ సముద్రాలు సముద్రాల ఉత్పత్తులు వనరుల రక్షణ అడవుల రక్షణ భూసారాన్ని పెంపటం అటు జీవవైవిధ్యం బయోడైవర్సిటీ అంటాం ఇవన్నీ కూడా ఆ అభివృద్ధికి విరోధంగా ఉండే వ్యతిరేకతలను తొలగించటం కోసమే ఉన్నటువంటి అంశాలు వాటి పట్ల జాగ్రత్త పడాలి సమాజం జాగ్రత్త పడాలి ప్రభుత్వాలు జాగ్రత్త మరి గత సంవత్సర కాలంలో మన ప్రభుత్వం విపరీతమైనటువంటి విశేషమైనటువంటి కృషి చేస్తోంది ప్రపంచ దేశాల్లో అనేకమైనటువంటి దేశాలతో చాలా సత్సంబంధాలు పెట్టుకుని చాలా చాలా మెమరాండా అండర్స్టాండింగ్ ఎంఓలు సైన్ చేస్తున్నారు కదా మరి ఈ దిశలో మనం ఈ మానవ అభివృద్ధి సూచిలో ఎలా ఇంకా ముందరకు వెళ్లబోతున్నాం భవిష్యత్ కాలంలో వర్తమాన కాలంలో గతాన్ని అనుభవంగా తీసుకొని ఇంతకాలంగా మనం స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా కాలం గడుస్తున్నది అట్లాగే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ మానవాభివృద్ధిలో ఉండేటువంటి అనేక విషయాలు మన రాజ్యాంగంలో కూడా పొందుపరచబడ్డాయి అవి కొంతవరకు అమలు జరపడానికి అవకాశం కలిగింది ఉదాహరణకి స్త్రీ పురుషుల సమానత్వం వాళ్ల పట్ల ఉండేటువంటి గౌరవాలు స్త్రీలకు ఉండేటువంటి ఇబ్బందులు తొలగించడం కోసం అనేక చట్టాలు కూడా చేశారు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సుస్థిరమైనటువంటి అభివృద్ధి కోసం మన దేశం ప్రస్తుతం ఎంతగానో శ్రద్ద చూపిస్తున్నారు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వంగా ఉండటం అట్లాగే మనం ఆచరించేటువంటి మన పంచవర్ష ప్రణాళికల అట్లాగే యువకులకి మనం కలిగించేటువంటి సౌకర్యాలు ఉపాధి స్త్రీల పట్ల చేస్తున్నటువంటి చట్టాలు పర్యావరణం పట్ల కూడా ఇది కంటే పర్యావరణం పట్ల ఎంతగానో శ్రద్ద పెరిగింది స్వచ్ఛ భారత్ అద్భుతమైన కార్యక్రమాలు చేయటం అందువలన మన దేశంలో మన రాజకీయం అనండి లేకపోతే ప్రభుత్వాలనండి ఎంతో శ్రద్ద ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి అందుకే మన ప్రధానమంత్రి గారు ప్రపంచ సమావేశాల స్వయంగా పాల్గొనడం మన యొక్క దేశ స్థితిని అంతర్జాతీయ వేదికల మీద అనేక సూచనలు ఇవ్వటం స్వీకరించడం ఉదాహరణకి మన గత ఏప్రిల్ నెలలో చూసాం ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఆ ఆ పదిహేడు లక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ అవగాహన ఒప్పందాలన్నీ కూడా మనం భారతదేశం భాగస్వామ్యం తీసుకుంది అట్లాగే సౌర ఈ సోలార్ ఎనర్జీ అనండి అణువిద్యుత్తు రక్షణ అంతరిక్షం వాణిజ్యం ఇవన్నీ పరస్పర సహకారం కోసం ఏ దేశమో కూడా ఏకాకిగా మనలేదు ప్రపంచం కూడా మీరు అన్నారు మొట్టమొట్టని చెప్పారు గ్లోబల్ విలేజ్ అన్నట్టుగా అందువల్ల పరస్పర సహకారం అనేది ప్రపంచ అన్ని దేశాల గుర్తించి ఎవరికి వాళ్లుగా చేసుకోలేము ప్రపంచ శాంతి కావాలి అనేక దేశాలు ఉగ్రవాదం ఉన్నాయి ఇప్పుడు చూడండి ఆ విషయం ఇన్ని దేశాలు ఒక్క చోటికి వచ్చేటువంటి అవకాశం కల్పించిందో అట్లాగే తీవ్రమైనటువంటి కృషి జరగటం నవంబర్ సింగపూర్ సమావేశంలో కూడా మనం పది ఒప్పందాలు చేసుకున్నాం ఎందుకంటే అవి అభివృద్ధి చెందినటువంటి దేశాలు వాటి నుంచి మనం నేర్చుకునేటువంటి ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం అట్లాగే రెండు వేల ప్యారిస్ లో జరిగినటువంటి వాతావరణ సదస్సు ఇది ఒక అద్భుతమైనటువంటి సదస్సుగా ప్రపంచం అంగీకరించింది ఎందుకంటే ఇది అందరికీ సంబంధించింది ఏ దేశంలో నాకెందుకు అనుకుంటే కొద్ది గ్లోబల్ వార్మింగ్ ఉంది అది ఒక దేశంలో ఆగుతుందా అది ఒక దేశంలో పరిమితంగా ఉంటుందా ఆకాశంలో వచ్చేటువంటిది వాతావరణంలో వచ్చేటువంటిది సూర్యుడి వల్ల అడవుల వల్ల నదుల వల్ల అందువల్ల వాతావరణ మార్పులు ఇవన్నీ కూడా విస్తృతమైనటువంటి చర్యలు పర్యావరణ కాలుష్యం కర్బన ఉద్గారాలు తగ్గింపు ఇది పెద్ద సమస్యగా మనం చూస్తూనే ఉన్నాం మానవాళికి ఆరోగ్యం చెడిపోవటానికి అభివృద్ధికి ఇవన్నీ కూడా అడ్డుపడుతూ ఉన్నాయి అందువల్ల మన దేశం ఎంతో ముందంజ వేస్తూ ఈ శిఖరాగ్ర సమావేశాలు పాల్గొనటం మన వాణి వినిపించటం అట్లా ఇతర దేశాల యొక్క అనుభవాలని ఇతర దేశాల యొక్క మార్గాలను మనం తెలుసుకోవటం చాలా అద్భుతమైనటువంటి శ్రద్ద ఆసక్తి మనం చూపిస్తున్నామండి కాబట్టి ఇదే స్పీడ్ తో మనం వెళ్ళేటట్లయితే ఈ నూట ముప్పై నూట ముప్పై ఒకటో స్థానంలోంచి మనం సరాసరి మొట్టమొదటి స్థానానికి పాగటానికి ఎంతో టైం పట్టదు నెక్స్ట్ పదేళ్లలోనే అయినా సరే మనం అగ్ర రాజ్యాల సరస్సున అలాగే ముఖ్యంగా మీరు చెప్పినటువంటి నార్వే ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల సరస్సును మనం నిలబడదామని చెప్పి ఆశిద్దామండి అలాగే మన దేశంలోనే జీవన ప్రమాణాలు మిగతా చాలా పెరగాలి ప్రజలు అభివృద్ధి చెందాలి ఆర్థికంగా ముఖ్యంగా ముఖ్యంగా మన అభివృద్ధి చెందుతున్న మన దేశానికి ఆర్థికమే అత్యంత ప్రధానమైనటువంటిది మిగతా వందరులు మనకు అన్ని ఉన్నాయి అయితే ఈ ఆర్థిక స్వావలంబన దిశగా మనం పై చేయటప్పుడు మన తాలూకా బయోడైవర్సిటీని జీవ వైవిధ్యాన్ని పోగొట్టుకోకూడదు వాతావరణ పరిస్థితులను చెడగొట్టుకోకూడదు భవిష్యత్ తరాలకి చక్కటి ప్రకృతిని పర్యావరణాన్ని ఇస్తూ మనం అభివృద్ధి చెందాలి ఈ దిశగా మనం పయనిద్దామని చెప్పి ఆసిద్దామండి అలాగే ఆ విశ్వ మానవ శాంతి సౌభ్రాతృత్వం ఇవన్నీ మన దేశం తాలూకా అత్యధిక గట్టి పునాదులు మన దేశం యొక్క పునాదులు అవి అవి వాటి మీదనే మన భవిష్యత్తును నిర్మించుకుంటామని చెప్పి ఆసిద్దాం డాక్టర్ గారు చాలా ధన్యవాదాలండి ఇది చాలా వినూతనమైనటువంటి అంశం చాలా చక్కగా శ్రోతలకి వివరించారు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం